కీర్తన మూడు వందల ఇరవై తొమ్మిది ఏదియునడు ఏది కారీ పురుష నీ దాస్ తాకారమై నిలిచితి గురు నిరాకారమై కొందరికి తరుసం కొందరికల్లా సగుణబట నీవు హర నిర్గుణమమవటం తగిలి కొందరికి ఒకట కళాపూర్తి నొనదయుందువటం ఒకట నిష్కలుడవీ పుడివటం ఒకచో జీవుల నీ కొరయ భేదమటం ఒకచో నభేదమం ఉన్నారట నీకు అదనం నిందరిలోనం అంతరాత్ముడవటం ఎదుటం శ్రీవేంకటేశుడవటం ఇది అది అననేలం ఇంతయుయును మహిమ మహిమం కదిశిం నీ పారాలే కనుగుంటగాక